చెప్పాను మీ ముందే బోన్లో ఓహో అలాగా అంటాడు ఏ ఈ గుర్తుండదు ఆ సీట్లో కూర్చున్నంతసేపు ఆయన న్యాయమూర్తి కిందకి దిగిన తర్వాత ఏ కేసు ఏ గొడవ ఆయన గుర్తుండదు ఎందుకని అలా ఊరకున్నాడు అంటకుండా ఉన్నాడు అలాగే మనం కూడా కాసేపు ఈ దేహంలో ఈ ఇంట్లో ఉండటానికి వచ్చాం ఏదో అద్దెంట్లో ఉండటానికి వచ్చినట్టుగా వచ్చాం మనదేమిటి శరీరం ప్రపంచభూతాలతో తయారైంది ఈశ్వరానుగ్రహంతో తయారైంది కొద్దిసేపు ఆ ఈశ్వరుడు నియమించినటువంటి కర్మానుసారం కర్మ సూత్రాన్ని అనుసరించి వ్యవహరించడానికి వచ్చింది అది కాసేపు మనం ఆడుకోవడానికి వచ్చాం లీలగా వచ్చాం కొంతకాలం ఉన్నాం వెళ్ళాం ఇంతటి దానికి ఓ బుర్రబద్ధలు కొట్టేసుకునే తల వాచిపోయడంత ఎందుకు బాధపడిపోవాలి అంతగా ఎవరు అడ్డుకోమన్నారు నిన్నసకు ఏదేదో తలనొప్పులన్నీ నెచ్చిపో తెచ్చిపెట్టుకుని దానంతా నేనే మోసేస్తున్నాను అనుకుని బ్రహ్మాండం అంతా నేనే మోసేస్తున్నాను అనుకోని చూడండి మానవుడు దాని కింద నలిగిపోతూ ఉంటాడు ఈ జీవన చక్రంలో నలిగిపోవలసినంత అవసరం ఏమవుతుంది అసలు కర్మచక్రంలో నలిగిపోవలసిన అగత్యమే లేదు నీవు ఎందుకని సర్వాధారుడవు నువ్వు ఆ కర్మచక్రానికి ఆధార స్థానంలో ఉన్నావు నువ్వు లేకపోతే ఆ కర్మచక్రం తిరగనే తిరగదు నువ్వు ఉంటేనే కదా తిరిగేది లేకపోతే ఎందుకు ఎలా తిరుగుతుంది అది అసలు చక్రము లేదు జన్మ చక్రము లేదు ఆధారస్థానంలో ఉన్నవాడికి అధిష్టానంగా ఉన్నవాడికి అసలు ఆలోచిస్తే పంచభూతాల యొక్క పుట్టుక పంచతన్మాత్రల నుంచి కదా ఆ పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఎలా వచ్చినాయో అసంగతంగా నువ్వు కూడా అలాగే వచ్చావు కదా ఆ పంచతన్మాత్రలు ఈ పంచభూతాలే కదా నీ శరీరంలో కూడా సూక్ష్మంగా స్థూలంగా పనిచేస్తూ ఉన్నాయి మరి రెండింటికి ఆధారం అక్కడ బ్రహ్మము కదా మరి ఆ బ్రహ్మమే ఇక్కడ ఆత్మస్వరూపంగా ఉన్నది కదా ఆ సర్వాధారమైన ఆ సర్వధారి ఆ సర్వప్రకాశమైనటువంటిది ఇక్కడ కూడా ఉన్నది కదా దాన్ని గుర్తిస్తే వీటి యొక్క ప్రభావం ఏమీ లేదు కదా ఆ బ్రహ్మము మీద పంచతన్మాత్రల ప్రభావం ఏం లేదు కదా ఆ బ్రహ్మము మీద పంచభూతాల ప్రభావమేం లేదుగా ఆ సూర్యప్రకాశం ఆదిత్య మండలవర్తి అయినటువంటి త్రిమూర్త్యాత్మకము త్రిశత్యాత్మకము అయినటువంటి ఆదిత్యనారాయణుడి యొక్క ప్రకాశం వలనే కదా ఇదంతా సాధ్యమైంది మరి ఆదిత్య స్వరూపుడవు కదా నువ్వు మధ్యలో వసురుద్ర రూపాలను ఎవరు పట్టుకోమన్నారు నిన్ను ఈ వసురుద్ర రూపాలను త్యజించు స్వరూప జ్ఞానంతో ఆదిత్యుడిగా వెలుగొంచు ఆదిత్య మండలం దాటేవా పరం అక్కడి నుంచి పరం మొదలవుతుంది ఆ పరం అన్న స్థితికి వెళ్ళేవా ఇంకా నీకు జన్మ లేదు కర్మ లేదు ఏదీ లేదు అజం అజం స్థితికి మారిపోతారు అందుకని పరబ్రహ్మ నిర్ణయముని అందిన వారందరూ కూడా ఇంకెప్పటికీ తిరిగి రాని పద్ధతిలోకి మారిపోతారు కైవల్య మార్గం పరబ్రహ్మ నిర్ణయంతో ప్రారంభం అవుతుంది పరాత్పరంతో నిర్ణయం అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఈ అన్వయక్రమాన్ని మనం నిత్య జీవితంలో పట్టుకోవాలి చదవండి గగనే నీల తాదివత్ అన్నది చెప్తున్నారండి ఉపమానం ఉపమానం ఏమిటంటే గగనే నీల తాదివత్ ఇప్పుడు ఇంతకీ ఆకాశం నల్లగా ఎక్కడి నుంచి చూస్తున్నావు ఎలా చూస్తున్నావు దృశ్యభ్రాంత దృగ్భ్రాంత ఇది తెలియాలి దృశ్య భ్రాంతి ఒక అన్వయం వచ్చింది దృగ్భ్రాంతి అది ఇంకో అన్వయానికి తెచ్చింది ఈ రెండు భ్రాంతలు లేవు సర్వభ్రాంతి రహితమైనటువంటి బయలు అక్కడ నల్లగా లేదు నీలంగా లేదు చదువు ఆకాశములకు ఏ రంగు లేదు అంతే ఏ వర్ణము లేదు బాగా గుర్తుపెట్టుకోండి అన్ని వర్ణాలు కలిపితే తెలుపు ఏ వర్ణము లేకపోతే నలుపు మానవులు అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరూ రోజు రకరకాలైన రంగు వస్త్రాలు వేసుకుని ఆ రంగు వస్త్రాలలో వాళ్లే ఉన్నట్టుగా భ్రాంతి చూడండి ఇది మనం రోజువారీ జీవితంలో మానవులందరి జీవితంలో చూడవచ్చు పైగా వాడు బాగున్నాడని అద్దంలో చూసుకుని అనుకోవడంతో పాటు పక్కవాడిని కూడా అడుగుతాడు నేను బాగున్నానా అని ఏమి నువ్వు బావు నువ్వు బానే ఉన్నావు మనిషివే కదా ఏమైనా కొత్త మనిషి ఎవడన్నా వచ్చాడా అది కాదండి నా వస్త్రధారణ బాగుందా చూటుగా అడగవచ్చు కదా అదేదో ఏముంది వస్త్రధారణ ఓ రోజు ఎరుపు రంగు వస్త్రం ఓ రోజు నల్ల రంగు వస్త్రం ఓ రోజు తెల్ల రంగు వస్త్రం ఓ రోజు నీల రంగు వస్త్రం ఏదేదో రకరకాల వస్త్రాల రంగులతో కడతావు అంతకుమించి ఏముంది అక్కడ అయినంత మాత్రాన నీవు ఆ వస్త్రధారణతో ఏమైనా మారేవా మారావు కదా వస్త్రధారణతోటి మనిషి ఎలా మారతాడండి ఇంపాసిబుల్ పోటీ వేసుకుంటే ఓలాగా పంచ కట్టుకుంటే ఓలాగా అవుతాడా అవడు కదా కానీ ఇక్కడ అయితే దృశ్య భ్రాంతికి గురయ్యాడు ఇక్కడ అయితే ఆ వర్ణశోభితాన్ని తన లోపటికి తీసుకున్నాడు ఆ వర్ణ శోభని తానే స్వీకరించాడు ఆ ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నప్పుడు అండి నేను అద్భుతంగా ఉన్నాను ఓహో అలాగా